తొమ్మిది ప్రణవమందునైదు ప్రాణాక్షరాల్బుట్టి జగములాయనయ్య జతనమగుచు అదియు జీవమాయే ఆపైది శివమాయే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అఖిల జీవరాశులందు అన్ని పనులూ చేయిస్తున్న ఓ ఆత్మ వినుము ఏమీ లేనీ ఏమీ కాని స్థితి నుండి మొదట ప్రకృతి పుట్టినదనీ తెలుసుకున్నాము ప్రకృతి నుండి ఐదు భాగములు చీలిపోయినవి అవియే ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనునవి ప్రకృతి విభజించబడి ప రా కా రు తి అను బీజాక్షరములుగా తయారై ఆ బీజములకు మరణించని మార్పు చెందని ఐదు వస్తువులు అచరప్రకృతి అను పేరుతో ప్రపంచముగా తయారైనవి ప్రపంచరూపముగా ఉన్న ఆకాశము పా నుండి గాలి రా నుండి అగ్ని కా నుండి నీరు రు నుండి భూమి తి నుండి పుట్టినవి దీనినే మార్పుచెందని అచర ప్రకృతి అంటున్నాము మార్పు చెందుచూ మరణము పొందు ప్రకృతి మరీ ఒక్కటి కలదు దానినే ప్రకృతి అంటున్నాము అచరప్రకృతిని ప్రపంచము అను పేరుతో పిలువగా చెరప్రకృతిని జగతి అని పిలుచుచున్నాము జగతి జీవరూపమైన శరీరములుగానున్నది జీవరూపమైన జగతి ప్రకృతి నుండి పుట్టినదే అదేట్లనిన ప్రకృతి ఐదు బీజాక్షరములుగా విడిపోయి వాటికి పంచభూతములనబడు ప్రపంచము తయారైనదని తెలుసుకున్నాము ప్రకృతి విడిపోయిన ఐదు బీజాక్షరముల నుండి కొంత మార్పు చెందిన మరి ఐదు బీజాక్షరములు పుట్టినవి అవియే నహ షి వా య మొదట పుట్టిన ఐదు బీజాక్షరములైన ప నుండి న ర నుండి మహ క నుండి సి రు నుండి వా తి నుండి యా అనునవి తయారైనవి పు తి అచర ప్రకృతి అనగా ప్రపంచము నహ షి వా య చర ప్రకృతి అనగా జగతి అచరప్రకృతి అయిన ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనునవి వేరువేరు భాగములుగా ఉన్నవి చర అయిన జగతి పంచభూతములూ కలిసి ఏర్పడినది పంచభూతములైన ప్రకృతికి పరమాత్మ కలియుటచేత అచరాచరాయైన రెండు ప్రకృతులకు చైతన్యము కలిగినది రెండు ప్రకృతులలో విడిగా ఉన్న ఆకాశము గాలి అగ్ని నీరు భూమికి చైతన్యము ఏర్పడగా అలాగే ఇరువది భాగములుగా విడిపోయి ఒకదానితో ఒకటి కలిసియున్న చరప్రకృతికి చైతన్యముతో పాటు జీవమేర్పడినది చరప్రకృతి శరీర రూపమై అసంఖ్యాకముగా ఉంటూ అనేక జీవరాశులు నివసించుటకు ఆధారముగా ఉన్నది పరమాత్మ అంశగా ఆత్మగా మరియు జీవాత్మగా విభజింపబడి ప్రకృతి శరీరములలో ఉంటూ ప్రపంచమంతటా జగతిగా వ్యాపించి ఉన్నది పరమాత్మ జీవరూపమైన శరీరములలోనే కాక మరణము లేని ఆకాశము గాలి అగ్ని నీరు భూమి కూడా వ్యాపించి ఉన్నది కాని ఇందులో ఒక ప్రత్యేకత కలదు అది ఏమనగా శరీరములు కలిగియున్న ప్రకృతిలో జీవమే కాక ఆత్మ కూడా కలదు పంచభూతములైన ఆకాశము గాలి అగ్ని నీరు భూమిలో ఆత్మయున్నది కాని ప్రత్యేకించి మనవలే కర్మగల జీవాత్మ లేదు అవసరమొచ్చినప్పుడు వాటిలో కర్మ లేని జీవాత్మ తన పాత్ర పోషించగలడు జీవరాశుల శరీరములలో అలా కాకుండా ఒక్కొక్క శరీరమునకూ ఒక్కొక్క కర్మగల జీవాత్మ కేటాయించబడి ఉన్నవి శరీరమున్న జీవరాశులకు కర్మ గుణములుండి మరణము కూడా కలదు మరణములో ఆత్మ కర్మ గుణములను జీవుడిని మరియొక శరీరమునకు తీసుకొనిపోవును అంతేకాక కర్మప్రకారము జీవుడు అనుభవించుటకు అన్ని పనులు ఆత్మయే చేయవలసివున్నది కావున శరీరములో జీవునితో పాటు ఆత్మ ఉండవలసిన అవసరమున్నది పంచభూతములు భూమి మీద గల జీవరాశులు పనిచేసినట్లు చేయడముగాని కర్మ గాని ఉండదు కావున ఐదు భూతములందు మనవలే కర్మగల జీవాత్మ ఉండవలసిన అవసరము లేదు కొన్ని అత్యవసర పరిస్థితులలో మాత్రము జీవాత్మ తన పాత్రను పోషించగలదు అందువలన వాటిని భూతములు అంటున్నాము భూతము అనగా ఆధ్యాత్మిక పరిభాషలో జీవుడు అని అర్థము జీవరూపమైన ప్రకృతిలో పరమాత్మ అంశచేత ఆత్మ శరీరములో ప్రత్యేకముగా ఉంటూ శరీరములో కదలికకు కారణముగా ఉండగా ప్రకృతి భాగములలోని ఆకాశముతో పరమాత్మ అంశ కలియుట ద్వారా జీవాత్మ ఏర్పడినది ప్రకృతిలోని కొంత అంతర్భాగమయ్యుండుటవలన జీవాత్మ దైవత్వమును కోల్పోయి ప్రకృతితత్వమును కలిగియున్నది కొంత దైవత్వము కొంత ప్రకృతితత్వము కలిగియుండుటవలన అటు ఇటూగాని నపుంసకత్వమును కలిగియున్నది జీవాత్మ కంటే వేరుగనున్న ఆత్మ ప్రకృతి భాగములతో కలియక వేరుగా ఉండుటవలన అది దైవముగా భావించబడుచున్నది అందువలన పద్యమందు అదీయు జీవమాయే అని ప్రకృతితో కలిసి ఉన్న జీవాత్మను ఉద్దేశించి అన్నారు ఆ దైవమాయే అని జీవాత్మకంటే భిన్నముగా శరీరమునధిష్ఠించి శిరోభాగముగా నివసిస్తున్న ఆత్మను ఉద్దేశించి అన్నారు ప్రపంచమును జగతిని రెండింటినీ ఉద్దేశించి ఐదు ప్రాణాక్షరముల్ పుట్టి జగములాయనయ్య జతనమగుచు అన్నారు